రెండు సంకీర్తన నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడ ఇక వేరే ఉపాయమేమిటికి గతియ రక్షింతువో కాక రక్షించవోయని మతిలోని సంశయము మరివిడిచి ఇతరులచే ముందరనిక ఎట్టవుదునోయని వెతతోడ తలచీటి వెరపెల్లా విడిచి స్థిరమైన మహిమ తెలిసేవాడననే గరువముతోడి ఉద్యోగము విడిచి వెరవున నీ రూపు వెదకి కానలేననే గరిమ నలపు ఆస్తికత్వమును విడిచి ధృవమైననా చేతకు తోడు తెచ్చుకొనేననే అవలనన్యుల ఆశ విడిచి వివరించల మేల్మంగ విబుడ శ్రీవేంకటేశలితితి నా పుణ్యమంతయు నీకు బడిచి